saraṇe saraṇe saraṇe bhagavate sarvabhutesu saraṇe saraṇe saraṇe kṛpavācāni na paṇamāni saṁyāti karma duṣkāṃ vayoṃ ca śaṣṭaṃ junayor saṁsati śreyate tato naṁ samvicchete మనం హామ భాషలో చూసాము ధర్మో దివిధి లక్షణో నివృత్తి రక్షణ సో మనిషి ఆ మోక్షము ఉండాలి అనే ప్రయత్నించే ఆ ఆ మార్గంలో రెండు రకాల మార్గాలు మనకి అనుభవానికి వస్తాయి ఒకటి రెండవది నివృత్తి రూపమైన ధర్మం అది క్రయేటిజం అంటారు సో నివృత్తి రూప ధర్మము అంటే కర్మలు ఈశ్వరాత్మను జీవన ఈశ్వర సంబంధాలు ఉండటము రాజ్యములు కూడా నివృత్తిలోకే చేరతాయి నివృత్తి ప్రధానం ఎందుకంటే స్వర్గాది లోకాలను చెంది పొందడం కోసమే స్వర్గాల విరక్తిని కలిగి కేవలము మోక్ష మోక్షాన్ని మాత్రమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవటము అది నివృత్తి ధర్మంలోకి వస్తుంది సో ఈ విధంగా నివృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము ఈ రెండు ఉన్నాయి వీటికే గేత యొక్క పరిభాషలో చెప్పాలంటే ప్రవృత్తి ధర్మానికి సన్నయోగం ప్రవృత్తి ధర్మానికి జ్ఞానయోగమని జ్ఞానయోగానికే సాంఖ్య యోగము అని ఇంకొక పేరు ఈ చూడండి యోగ శబ్దానికి అర్థం ఏంటంటే ఈ జ్యతే ఇది యోగ దీనిని మనం ఆలంబనంగా చేసుకున్నట్లయితే పరమేశ్వరుడితో పొందవచ్చు ఇక్కడ ఉన్న చిత్రం ఏమిటంటే జీవుడు చంద కాలముల చ పరమేశ్వరునితో ఐక్యే ఉన్నాడు పరమేశ్వరుని విద్య ఎప్పుడూ లేదు మై మాత్రం జీవలోకే జీవించు వివేకాన్ని ఉద్దేశించే మాత్రం వివేక జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు ఆత్మజ్ఞానం యోగం లక్ష్యమే కానివ్వండి దానికి యోగ శక్తి కాదు కాబట్టి జ్ఞాన యోగ శక్తితో జ్ఞానానికి వివేక సాం కమిదానందము ప్రత్యేక్రహ్మాత్మజ్ఞానం ఖాతం ప్రత్యేక్రహ్మాత్మజ్ఞానం యోగమవతీ సాధ్యమే కానీ సాధనకొిలో పడది కాబట్టి అర్థం ఏంటంటే సాంఖ్య సాంఖ్య అంటే అర్థం వివేకము వివేక అంటే సాంఖ్యాకుండా తేడాన్ని తెలుసుకున్న పేరే ఇది సాంఖ్య శబ్దానికి అలాగే కపిల సాంఖ్యంలో కూడా అదే ప్రధానమైన అర్థం అదే అర్థంలో స్వీకృష్ణుడు దాన్ని స్వీకరించి నియోజకవర్గం కాబట్టి సాంఖ్య యోగము అంటే వివేక జ్ఞాన యోగము అది అది నివృత్తి ధర్మం వివేకము ఏ రెండింటి మధ్య వివేకము అంటే ప్రకృతి పురుషుల మధ్య వివేకం నేను పురుషుడను నేను ప్రకృతిని కాను సంసార బంధానికి మూలం ఏమిటంటే ద ద ఎస్సెన్స్ ఆఫ్ బాండేజ్ ఏమంటే ప్రకృతి పురుషుల మధ్యన ఉండే వివేక జ్ఞానము లేకపోతే అందుకనే పురుష ప్రకృతి స్థోహి ముంచే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోష సదసోని జన్మస్సు సో పురుష అంటే పురుష అంటే పూర్ణం ఆత్మతత్వం అనర్థం పురుష పూర్ణత్వా పురుషయనాచ అంటే ఆ పూర్ణమైన ఆత్మ అంటే పరబ్రహ్మ ఈ దేహమునందు ప్రకటమవుతోంది గనుక అది పురుష అనబడింది పూర్ణము గనుక ఈ పురుషుడు అంటే పరబ్రహ్మస్వరూపుడైన ఆత్మ పరబ్రహ్మయ్యే అయి ఉన్న ఆత్మ ప్రకృతి స్థ అంటే ప్రకృతి తాదాత్మ్యాపన్న ప్రకృతితో పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతితో లేకపోతే సప్రతిష్టమో గుణాత్మకమైన ప్రకృతితో ఐడెంటిఫై అయిపోయి అజ్ఞానం చేయటం సో భుంతే ప్రకృతి గుణాన్ సో భోక్త అయి కర్త అయి సంసారంలో జన్మ మరణముల ప్రవాహంలో పడి కుట్టుకుపోతూ ఉన్నాడు కాబట్టి బాండేజ్ సంసార బంధము యొక్క సారమేమి అంటే ప్రకృతితో పురుషుడు అజ్ఞానం చేత మమేకమై ఉంటుటది చూడండి తో ఉన్న స్థితి యథార్థంగా ఉన్న స్థితి కాదు జ్ఞానంతో పొందేది యథార్థంగా పొందేది కాదు నేను ఇప్పుడు గమనించాల్సి ఉంటుంది ఇతనే రుషికృష్ణ మహాత్ములు అనేవారు జో మితా హై పహలేసే నిలాహహువా హోతాహి ప్రాప్త్య ప్రాప్తి జ్ఞానంతో మనకి ఏది లభిస్తుందో అది అంతకుముందే లభించియే ఉంటుంది అజ్ఞానంతో ఏది తొలగిపోతుందో అది అన్ని కాలములలో తొలగిపోయే ఉంటుంది అంచేతనే అజ్ఞాన కల్పిత అజ్ఞానం వల్ల కలిగే బంధము కల్పిత బంధమే అవుతుంది కానీ యథార్థ బంధం కాదు కాబట్టి పురుష జీవుడు సర్వకాలములలో పరమేశ్వరుని అంశయే అయి ఉన్నాడు అంశాన్ని అనుకోండి పరమేశ్వరుడే అవుతాడు ఎప్పుడూ కూడా అంశ పూర్ణతత్వం కంటే భిన్నంగా ఎప్పుడూ ఉండనే ఉండదు ఒక దృష్టికోణంలో అంశాన్ని అన్నప్పటికీ అది ఈశ్వరుడితో ఐక్యమైపోతుంది కాబట్టి వీడు పరమేశ్వరుడితో ఐక్యమయ్యే ఉంటాడు కానీ అజ్ఞానం చేత ప్రకృతితో నేను కలిసి ఉన్నాను అని వీడు అజ్ఞానం చేతనే అలా అనుకుంటాడు చిత్రం ఏంటంటే ఏ పరమేశ్వరునితో సర్వకాలములలో మనం ఐక్యమై ఉన్నామో ఆ పరమేశ్వరుడికి మనం దూరంగా ఉన్నామని ఏ ప్రకృతితో మనకి ఏ కాలంలోనూ ఎటువంటి సంబంధము లేదో ఎందుకంటే అసంగోహ్యయం పురుష ఈ పురుషుడు ఏ రకమైన బంధము సంబంధము అటాచ్మెంట్ లేనివాడు కాబట్టి ప్రకృతితో ఏనాడు ఎట్టి సంబంధము మనకు లేదు అయినా కూడా ఉందని భ్రమపడుతూ ఉంటాం ఎక్కడ సంబంధం లేదో అక్కడ ఉందని ఎక్కడ సంబంధం ఉందో ఆ సంబంధం లేదని దాన్ని సంపాదించుకోవాలని భ్రమపడుతూ ఉంటాం కాబట్టి కాబట్టి మోక్ష పురుషార్థము అనగా కేవలము జ్ఞానంతో లేని సంబంధాన్ని ఉందని భ్రమపడ్డం మానేసి ఉన్న అవిభాజ్యమైన సంబంధాన్ని పరమేశ్వరునితో విడదీయరాని సంబంధం ఏదైతే మనకి కలదో ఆ సంబంధాన్ని గుర్తించటం పేరే దాని మోక్షము ఆ మోక్షమునందరి కోరికకి ముముక్షత్వము పేరు కాబట్టి ఆ ముముక్షత్వం కూడా నివృత్తి ప్రధానమైనదే కనుక సాంఖ్యయోగము జ్ఞానయోగము అనబడే ఏ వివేక జ్ఞానయోగము కలదో అది ఆ మోక్షానికి దాన్ని సుగమం చేస్తుంది అది నివర్తి రూపమైన ధర్మము కర్మ చేస్తూ ఆ కర్మ కర్మను కూడా ఈశ్వరునిలో ఐక్యమయ్యే సాధనంగా మనం తీర్చిదిద్దుకున్న సందర్భంలో దానికి కర్మయోగము అనిపారు ఏదైనా సరే అది కర్మ కావచ్చు జ్ఞానం కావచ్చు భక్తి కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా ఆఖరికి విషాదమైనా సరే ఏదైతే మనల్ని ఈశ్వరుని వైపు నడిపిస్తుందో ఈశ్వరుని వైపు నడిపించడం అన్నా సంసారానికి పరాన్ముఖం చేయడం ఒకటే ఎందుకంటే రెండే దారులు ఒకటి ఈశ్వరుని వైపు రెండు సంసారని వైపు సో ఉభయతో వాహిని చిత్త సో మనస్సు యొక్క ప్రవాహం ఇటు ఈశ్వరుని వైపు ఉంటుంది అటు ఈశ్వ సంసారం వైపైనా ఉంటుంది కనుక యోగము అంటే మనస్సును సంసారం నుంచి వెనుకకు మళ్లించి ఈశ్వరుని వైపు దానికి దిశానిర్దేశమును ఇచ్చి దిశను ఇచ్చుతా ఇది యోగము ఆ యోగము కర్మని మనం యోగంగా తీర్చిదిద్దచ్చు తర్వాత కర్మ నివృత్తి అది ప్రవృత్తి ధర్మము రెండు ఆత్మధర్మాలే ప్రవృత్తి ధర్మము ఆత్మధర్మమే నివృత్తి ధర్మము ఆత్మధర్మమే గీతలో ధర్మార్థకామములు అనబడే త్రివర్గానికి సంబంధించిన ధర్మం గీతలో ఉండదు ధర్మార్థకామములోనే త్రివర్గానికి సంబంధించిన ధర్మం ఏమిటి రిచువల్స్ని చేసి కామ్యకర్మలను అనుష్ఠించి అర్థకామములను యుహలోకంలోనూ పరలోకంలోనూ సంపాదించటం పేరు అక్కడ ధర్మశబ్దానికి అర్థం అది త్రివర్గంలో పడుతుంది అది గీత యొక్క సందర్భంలో ఉండదది నిజానికి గీతలో దాని ప్రస్తావన చేసినా దానిని ఖండియంగానే ప్రస్తావిస్తారు ఖండించటం కోసమే ప్రస్తావిస్తారు సో కామాత్మాన స్వర్గపరాహ అనే క్రియా విశేష బహుళాం జన్మైశ్వర్య గతిని ప్రతి ఇత్యాదిగా ఖండియంగానే దాన్ని ప్రస్తావిస్తారు కానీ దాన్ని భూషించటం కోసం ప్రస్తావించరు కాబట్టి కర్మని గీతలో ప్రస్తావించారు అంటే కర్మని కర్మయోగంగా అంటే ఈశ్వరుని చేరుకునే సాధనంగా తీర్చిదిద్దే సందర్భంలో మాత్రమే కర్మని ఇక్కడ ప్రస్తావిస్తారు అటువంటి కర్మయోగము ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మమైనటువంటి శమదమాదులు వివేక వైరాగ్యములు ముముక్షత్వము ఇవి ఉన్నాయి ఈ రెండు మార్గాలు ఈ నివృత్తి ధర్మానికే సాంఖ్యయోగము కర్మయోగము కొన్ని సందర్భాల్లో ఈ నివృత్తి ధర్మము క్వయటిజం కదండి దాన్ని కర్మ సన్యాసంగా భాషిస్తుండదు కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి ఈ కర్మయోగాన్ని అనుష్ఠించాలా లేక నివృత్తి ప్రధానమైనటువంటి జ్ఞానయోగాన్ని అనుష్ఠించాలా అని అర్జునుని సమస్య ఇప్పుడు దట్ ఈజ్ హీస్ ప్రాబ్లం అసలు అదే ప్రాబ్లం అతనికి మొట్టమొదట భక్ష్యం చెదాని నేను సన్యాసం చేసుకుని భిక్షాటం చేసుకుంటాను అన్నప్పుడు ఇదే సమస్య ఇటు ఇక్కడ నిలబడి శత్రువుతో యుద్ధం చేయాలా లేకపోతే ఇవన్నీ వదిలిపెట్టి ఋషికేశు పారిపోయి అక్కడికి పోయి సన్యాసం చేసుకుని అక్కడేమో జపం చేసుకుంటే కూర్చోవాలా అనే మొట్టమొదటిలో ఉన్న సమస్య అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఆ సమస్యకి ఆయన్ని సలహాదించే ఆయన ఏం చెప్పాడు నువ్వు కర్మను చెయ్యి అని చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే ఆ శ్లోకాన్ని శంకరుడు అక్కడ వ్యాఖ్యానిస్తూ దాన్ని ఆయన ఎలా వ్యాఖ్యానించారంటే కాంటెక్స్ట్వల్గా వ్యాఖ్యానించారు ఇట్ ఇట్ అప్లైస్ టు దట్ కాంటెక్స్ట్ అని వ్యాఖ్యానించారు అంతకు ముందు శ్లోకంలో జ్ఞానాన్ని చెప్పి కర్మం ఏవాధికారస్థే ఈ జ్ఞానం ఇలా ఉన్నది కానీ నీకు మాత్రం కర్మయందే యోగ్యత అధికార శబ్దానికి సంబంధము అర్థం అధికార ఫల సంబంధ అనే మీమాంసకుల యొక్క నిర్వచనం ఆ కనెక్షన్కే అధికారము అని తెలు అధిక్రియతే అస్మిన్ సో కర్మతోటే సంబంధం పెట్టుకోగాని కర్మఫలంతో సంబంధం పెట్టుకోవద్దు అలా చెప్పాడు ఆయన అది కర్మతో సంబంధం పెట్టుకో కర్మఫలంతో సంబంధం పెట్టుకోవద్దు అనే స్టేట్మెంట్ మీరు చూశారు మోస్ట్ రివల్యూషనరీ స్టేట్మెంట్ ఎందుకంటే మీరు మీమాంసకుల యొక్క ప్రక్రియను చూసినట్లయితే మీమాంసకులు ఏమంటారంటే యజ్ఞాగాది కర్మ కూడా దుఃఖరూపంగానే ఉంటుంది కష్టంతో కూడి ఉన్నది కదండి క్లేశం ఉంటుంది కర్మలో కర్మలో ఆనందమే ఉంటుంది ఆనందం అనేది ఆ కర్మ ఫలంలో ఉంటుంది కాబట్టి ఆ కర్మఫలము లభించినప్పుడు దొరికే ఆనందం కోసం ఈ క్లేశాన్ని మనం పడాలి అని మీమాంసముల యొక్క ఎలా గురిపించారు చూడండి శంకరుడు శ్రీకృష్ణుడిది ఇట్స్ రివల్యూషన్ అటాక్ ఆన్ ద థింగ్స్ అండ్ శ్రీకృష్ణుడు ఏమంటాదంటే కర్మ ఫలంలో ఆనందం కోసం కర్మం చేయటం అది అజ్ఞానము చర్చలు కర్మ ఫలం కోసం కర్మాన్ని చేయాలి కర్మ ఎందరి ఆనందాన్ని అనుభవించడం కోసం కదా చునం దండయాత్ర కర్మయోగాన్ని ప్రతిపాదిస్తారు మిమాంసక మతానికి దాని స్థానంలో దాని యొక్క విలువ దానికి ఉన్నది ధర్మార్థకాని త్రివర్గము యొక్క స్థాయిలో దానికి విలువ ఉన్నది త్రివర్గాన్ని విడిచిపెట్టి మీరు నాలుగో పురుషార్థం దగ్గరికి కానీ అది దాన్ని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది సకల కామ్యకర్మలని పరిత్యాగం చేసి కేవలము నిత్యకర్మానుష్ఠానమే చేసుకుంటూ ఆ నిత్య కర్మానుష్ఠానాన్ని కూడా ఫలతృష్ణ లేకుండగా ఫలాభిసంధి లేకుండగా సో ధ్యానాత్ కర్మఫల్యాగ త్యాగాఖ్యాంతి అనంతరం అని కూడా చెప్పబోతాడు సో కర్మఫల త్యాగాన్ని చేస్తూ కర్మత్యాగం చేయకూడదు కర్మఫల త్యాగం చేయాలి కర్మత్యాగం చేయడం అంటే నేను అనుకొన్న మానేసి కూర్చోవడం కర్మత్యాగం అనేది భ్రమే అది అలాగే జరిగేది కూడా కాదు కాబట్టి మనం వీ హెవ్ టు అయినట్టు కర్మత్యా కర్మఫల త్యాగ నాట్ కర్మత్యాగ కర్మఫల త్యాగానికే యోగము అని కర్మయోగము అని చెప్పారు దాన్ని ప్రశంసిస్తూ ఆయన అనేక పర్యాయాలు చెప్పి ఉన్నాడు అర్జునుడిని ఉద్దేశించి ఫర్ యూ స్పెసిఫికల్లీ నా రికమెండేషను కర్మయే గాని కర్మ సన్యాసం కాదు అని కూడా చెప్పాడు ఆ కర్మ అంటే మళ్ళీ కామ్య కర్మని మాత్రం కాదు ఎందుకంటే మా ఫలేషు కదా చిన్న ఫలమునందలి కృష్ణని మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేశారో ఇంకప్పుడు ఆ కర్మ కామ్యకర్మ అయ్యే ప్రసక్తే ఉండదు అంచేతనే నిత్యకర్మే అవుతుంది అది అంచేతనే ఆయన నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో అకర్మణ అని ఈ విధంగా కర్మయోగాన్ని ప్రశంసిస్తూ అనేక వాక్యాలు చెప్పి నీవు కర్మయోగాన్ని అనుష్ఠించు ఈ కర్మయోగాన్ని అనుష్ఠించటం ద్వారా నీకు అంతఃకరణము శుద్ధమై అంతఃకరణ శుద్ధి అంటే అర్థమేమిటి కామనా త్యాగమే అంతఃస్కరణ శుద్ధి కామన అంటే కర్మఫల రూపంగా ఉంటుంది చూడండి మానవుని జీవితం అంతా కూడా ఇదొక ఘర్షణ కింద నడుస్తూ ఉంటుంది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఘర్షణ వివాహం చేసుకుంటాడు ఏదో కొన్ని ఈ హోటల్ తిని ఈ మెస్టుల్లో తిళ్ళు తెప్పలో తిని కష్టపడ్డాక వివాహం చేసుకుంటాడు సరే అక్కడ భోజనానికి వ్యవస్థ సరే అనుకోండి వివాహం అయిన తర్వాత ఇంకో రకం ఘర్షణ ప్రారంభం అవుతుంది జీవితం ఇది పెద్ద కారణం హ్యూజ్ స్ట్రగల్ తర్వాత మాన ఇన్సెక్ట్యూరి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది జీవితం అయిపోవచ్చుంది పుణ్యం చేసుకోలేదు తీర్థయాత్రలు ఏమైనా చేసుకోవాలి ఆ రకమైన ఇన్సెక్తి కొంత రిలీజియస్ కొంత వైల్డ్ ఇన్సెక్ట్యూటి అన్ని రకాల ఇన్సెక్ట్యూరిటీ కూడా ఉంటాయి ఇంకా రెలిజియన్ రెల్జన్ అని వీడు పొత్తులు రేలాడుతానే కానీ రెల్జియం వీడికి విశ్రాంతి లేనివ్వదు అది ఇన్సెక్యూరిటీని పెంచి పోషించో అలాగా దాంట్లో స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది రెలిజియం రికమ్స్ స్ట్రగుల్ ఆ తర్వాత ఈ స్ట్రగుల్ లో గ్రోత్ ఉండదు మనిషికి అంతరంగ వికాసం అనేది ఘర్షణ వల్ల కలగదు మీరు ఒక లక్ష్యాన్ని ఎదుర్కుండా పెట్టుకుని దానికోసం ఎఫర్ట్ స్ట్రగుల్ చేస్తూ ఉన్నంత కాలము మనిషి గ్రో కాలేడు అంతరంగ వికాసం కాలేదు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలియత అంటే అర్థం ఏంటంటే ఏది ఉన్నదో దాని మహిమని గుర్తించుతయే వాట్ ఈజ్ దాని మహిమని గుర్తించటము అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునితా అంటే సరాజ్ మీరు కర్మానుష్ఠానం చేసి ఫలాలని పొందుతా భవిష్యత్తులో ని పొందుతా అంటే అర్థం ఏంటో తెలిసిన వాట్ ఈజ్ ఉన్నదానియందు మనకి శ్రద్ధ లేదు వాట్ షుడ్ బి ఇది ఫలానాది నాకు ఉండాలి ఆ విధంగా స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది ఈ స్ట్రగుల్ ఎంతకాలం నడుస్తుంది అట్ సం పాయింట్ ఈ స్ట్రగుల్ ని బంద్ పెట్టేస్తాం అంటే ఏమిటి కర్మ ఫలమునందరి తృష్ణని పక్కన పెట్టేయాలే కానీ కర్మని పక్కన పెట్టేయమని కాదు ఎప్పుడైతే మీరు కర్మఫల తృష్ణని త్యాగం చేశారో ఆ కర్మ కర్మకి అంగములైనటువంటి దేహము ఇంద్రియములు మనస్సు అవన్నీ కూడా ప్రకృతి యొక్క అంగములే కానీ ఆత్మస్వరూపంలో భాగాలు కాదని ఆ విధంగా వీడికి ఆత్మస్వరూప నిష్ఠ ఏర్పడుతుంది నిష్ఠ ఏర్పడి నేను కర్తను అనే అజ్ఞానం నుంచి క్రమంగా దేహేంద్రియాదులు కర్త ప్రకృతి కర్త నేను ఆయమే వాచ నేను సాక్షిని అని వాచింగ్ అనేటువంటి సాక్షిగా వివేకం అంటే వాచింగ్ సో సాక్షిగా సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండుతా అనే ఆత్మజ్ఞాననిష్టకి వీడు తయారీ అవుతారు సంసిద్ధుడవుతాడు ఎందుకంటే ఫలాపేక్షతో కర్మలను చేస్తూ ఉన్నంత కాలము అది ఒక ఘర్షణగానే ఉంటుంది తప్పిస్తే అంతరంగ వికాసం దానివల్ల సాధ్యం కాదు ఫలాపేక్షను పక్కన పెట్టేస్తే అనగా కామనలను త్రోసిపుచ్చుట అది వెంటనే అంతరంగం శుద్ధమైపోతుంది ఎందుకంటే కామనలు కామనల వలన ఉదయించేటువంటి భయ స్వభావము ఇవే అంతరంగంలో ఉండే మౌలికమైన అశుద్ధి ఎప్పుడైతే మీరు కామనాపరిత్యాగం చేశారో వెంటనే క్రోధము లోభము ఇత్యాదులన్నీ కూడా అవతలిపోతాయి అంతరంగము శుద్ధమవుతుంది శుద్ధమైన అంతరంగము ఆత్మస్వరూపాన్ని ప్రతిఫలిస్తుంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ప్యూర్ మైండ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఆ ట్రాన్స్పరెంట్ మైండ్లో ఆత్మస్వరూపం ప్రతిఫలిస్తుంది ఇంప్యూర్ మైండ్ అది ఉపయోగపడుతుంది అది తన యొందే ఉన్నటువంటి పెన్నిధి ఆత్మస్వరూపాన్ని అది కట్టివేస్తుంది కాబట్టి కర్మయోగము యొక్క ప్రధాన లక్ష్యము అంతఃకరణ శుద్ధి ఆ విధంగా శుద్ధమైన అంతఃకరణము నందు నివృత్తి ధర్మాన్ని ఆత్మ సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠ అనేటువంటి నివృత్తి ధర్మాన్ని కనుక వీడు అనుష్ఠించినట్లయితే ఆ వివేక జ్ఞాన యోగము దాన్ని జ్ఞానయోగము అంటారు దాని ఎందు వీడు నిష్ఠని కలిగి ఉన్నట్లయితే వెంటనే దీ దీ ఇమాజిన్డ్ కనెక్షన్ విత్ ది ప్రకృతి ఇట్స్ స్నాప్ ప్రకృతి ప్రకృతి అనగా చుట్టూ ఉన్న పదార్థముల ఎడల నాది అనేటువంటి అధ్యాస మేహేంద్రియ మనస్సుల నేను నాది పొందు ఈ ఈ అధ్యాస ఈ కల్పిత సంబంధమునకే బంధం అదే అదే అధ్యాస ఇప్పుడైతే వీడు అంతఃకరణము శుద్ధమైనదో ఆ అధ్యాస స్నాప్ అయిన ఈ వ్యవస్థలో అర్జునుడు ఎక్కడ ఫిట్ అవుతాడు అర్జునుడు ఎక్కడ ఫిట్ అయితే మనం కూడా అక్కడ ఫిట్ అవుతాం అందుకోసం నేను చెప్తే అర్జునుడు ఎక్కడ ఫిట్ అవుతాడు అంటే కర్మయోగం యొక్క అంతము నుండి ఆరంభమయ్యేటువంటి వివేక జ్ఞాన యోగంలోకి ప్రవేశించాలా లేక కర్మయోగంలోకి ప్రవేశించాలా అని అడిగితే శ్రీకృష్ణుడు ఇతని ముందే చెప్పాడు నువ్వు కర్మయోగంలో ప్రవేశించే వివేక జ్ఞాన యోగం మాట ఏంటి అది చాలా గొప్పదా కాదు చాలా గొప్పది మరి అయితే దాంట్లో నేను ఎందుకు ప్రవేశించకూడదు చాలా గొప్పది కాబట్టి ప్రవేశించడం కాదు మన యొక్క బట్టి ప్రవేశించాలి కానీ చాలా గొప్పది కనుక ప్రవేశించడానికి కుదరదు పిహెచ్డీ చాలా గొప్పది కాబట్టి నేను ఎంఎస్సీలో చేరడం నేను డైరెక్ట్గా పీహెచ్డిలో జారంటే కుదరదు అలా కాబట్టి కర్మయోగంలో నువ్వు ప్రవేశం అనగానే నా కర్తవ్య కర్మ అని ఫలకృష్ణ లేకుండగా ఆచరణ చేయట కానీ ఎందు నేను కర్తను అనే భావన ఉంటుంది నేను కర్తను కర్తకే కదా కర్తవ్య కర్మ అనేది ఉంటుంది నేను కర్తనే ఇది నా కర్తవ్య కర్మ ఇది కామ్యకర్మ నేను కామనాత్యాగం చేసాను కాబట్టి కామ్య కర్మతో నాకు సంబంధం లేదు కామనాత్యాగం చేసిన కర్తవ్య కర్మ అనేది నిత్యకర్మ అది తప్పకుండా ఉంటుంది నేను చేసి తీరాలి అది ఎందుకు చెయ్యాలి కామన లేదు కదా ఎందుకు చేయాలంటే కర్తవ్యమిచ్చేవ కర్తవ్యం అది చెయ్యదగినది కాబట్టే చెయ్యాలి ఇంకా అంతకంటే వేరే దేశమేమి అక్కర్లేదు అటువంటి కర్మను అనుష్ఠానం చేస్తుంటే అభోక్తృత్వ బుద్ధి అది పలసబడు ఎందుకంటే మనిషి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఏదో ఒక భోగాన్ని అపేక్షించి ప్రవృత్తి మార్గంలో నడుస్తూ ఈ భోగాపేక్ష ఉన్నంత కాలము ఈ ప్రవృత్తి కలుషితంగానే ఉండి బంధిస్తుంది తప్పిస్తే దానివల్ల దానిలో వాడికి విముక్తికి మార్గము అది కానే కాదు కాబట్టి కర్మను చేస్తూ ఉంటాము తప్పి కామ్యకర్మ పరిత్యాగం చేసేసి సర్వ కామ్యకర్మ పరిత్యాగం అయితే మొత్తం కామ్యకర్మ రాశంతా కూడా త్యాగం చేసి పారేస్తారు ఎందుకని మా ఫలే కదాచిన అసలు కామ్యకర్మ అంటే ఏంటంటే తెలుసునండి అది లెజిటిమేట్ కర్మే శాస్త్రము చేత అనుగృహీతమైన కర్మయే అయినప్పటికీ కేవలము కామన ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్మ రిలవెంట్ అవుతుంది అవన్నీ ఇఫ్ కర్మలు నేను నిన్న మొన్న అన్నాను ఇఫ్ ఇఫ్ కర్మలు చేత్కర్మలు నీకు స్వర్గమునందు కామన ఉంటే అగ్నిష్కమం చెయ్యి నీకు పుత్ర సంతానం కావాలనుకుంటే పుత్రకాన్వేష్టి చెయ్యి ఇఫ్ కర్మలు చేత్ కర్మలు కాబట్టి ఆ చేత్తు లేదనుకోండి ఆ కర్మలన్నీ కూడా ఇవైలవెంట్ అయిపోతాయి అంటే మొత్తం కామ్యకర్మ రాశి మర్జయత్వ అప్పుడు ఇంకా నిత్యకర్మలు ఉంటాయి నిత్యకర్మల యొక్క రహస్యం ఏమిటంటే మీమాంస కల యొక్క కూడా ఆ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుందని రాసి ఉండదు అక్కడ డ్యూటీ కదా డ్యూటీలకి డ్యూటీలకు కూడా ఫలం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదో జాబ్ చేస్తూ ఉంటాం అనుకోండి కూడా నెలాఖరేపడికి ఈ విధం ఇస్తారు కానీ నిత్యకృత్యంలో మనం చేసేప్పుడు మనకి జీతం ఇస్తాడు కాబట్టి ఇది చేస్తున్నాను అంటే అంత అల్పమైన బుద్ధి అదే కానీ మరొకటి కదా జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తారా అదే అల్పమైన బుద్ధి యోగ్యమైన బుద్ధి ఎలా ఉంటుంది జీతం ఇస్తారులేండి జీతం ఎలాగేం చేస్తారు జీతం ఎలాగో ఇస్తారు ఇది మన కర్తవ్య కర్మ ఇట్ ఈస్ మై డ్యూటీ దిస్ ఈస్ ది జాబ్ అండ్ డూ ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది దట్ ఈస్ ది నిత్య కర్మ అండ్ ఐ షుడ్ దట్ ఫోర్ ఐ అది దానివల్ల ఏమవుతుందో తెలుసుందండి భో భోగ బుద్ధి మీకు అది న్యూట్రలైజ్ అయిపోతుంది ఇంకా కేవలము కర్తృత్వ బుద్ధి ఉంటుంది అసలు వీటి సంసార బంధం ఏమిటి కర్తృత్వ భోక్తృత్వల క్షణ సంసార సో దాంట్లో రెండు కర్తృత్వ భోక్తృత్వములు కలిసి ఆత్మయొందు జీవత్వ భ్రాంతిని కలగజేస్తాయి పరిచ్ఛిన్నవ భ్రాంతిని కలగజేస్తాయి కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతిని మీరు తొలగించగలిగితే మీరు జీవన మీరు ఎట్లు ఎట్లు ముక్తులే ఆల్రెడీ ముక్తులే కాబట్టి ఆ భ్రాంతిని తొలగించాలి ఆ భ్రాంతిని తొలగించడానికి మార్గం ఏమిటి రెండింటినీ ఒకేసారి తొలగించాలా లేక ముందు కర్తృత్వాన్ని తొలగించి తర్వాత భోక్తృత్వాన్ని తొలగించాలా లేక ముందు భోక్తృత్వాన్ని నిరాకరించి తర్వాత కర్తృత్వాన్ని నిరాకరించాలా అనే మూడు మార్గాలు మూడు పక్షాలు ముందుకొస్తే దాంట్లో శ్రీకృష్ణుడు అవలంబించి రికమెండ్ చేసిన పక్షం ఏమిటంటే ముందు భోక్తృత్వ నిరాకరణం చేయి మా ఫలేషు కదాచన కర్తృత్వం ఉంటుంది నేను కర్తని కనుక కర్తృత్వం ఉంటుంది ఆ కర్తృత్వం మాత్రంతో ముందుకు అడుగు వేస్తుంటే క్రమంగా కర్తృత్వం కూడా నిరాకరింపబడుతుంది మీకు మోక్షం వచ్చేస్తుంది కర్తృత్వ నిరాకరి కర్మ నిరాకరించబడదు కర్తృత్వం నిరాకరింపబడుతుంది అంచేతనే తస్య కార్య విద్యతేనంటాడు తస్య కర్మన విద్యతేనరు ఇప్పుడు ఆ శ్లోకం ఏమిటంటే జ్ఞానావస్థిత చేత సహా సో కర్మఫలాసంగ కర్మఫలాసంగ త్యక్త కర్మఫలాసంగ అని అలా ఉంటుంది సో తస్య కార్యన్న విద్యతే సో కర్మఫల ఆసక్తిని వదిలిపెట్టేసి కేవలము ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఆత్మస్వరూప నిష్టలో ఎవరైతే ఉంటాడో వాడికి కర్మ ఉండదని చెప్పలేదు ఆయన కార్యన్న విద్యతే కార్యం నామో కర్తవ్యం కర్మన్న విద్యతే అప్పుడు కర్తృత్వ భావన కూడా తొలగిపోతుంది కర్మలు నడుస్తూ ఉంటాయి కర్తవ్య కర్మలు నడుస్తూ ఉంటాయి కానీ వాటి ఎందు నేను కర్తను అనే భావన తొలగిపోతుంది తొలగిపోతే వాడు జ్ఞాననిష్టలో ఉండిపోతాడు దట్ దట్ కనెక్షన్ విత్ ది ప్రకృతి బికాజ్ ఆల్ క్రియా ఈజ్ ఇన్ ప్రకృతి ప్రకృతే క్రియమాణాన్ని పునై్ కర్మాణి కర్మశ ఆ కనెక్షన్ అజ్ఞానకల్పితమైన ఆ బంధము ఆ సంబంధము అది కట్ స్నాప్ అయిపోతుంది వెంటనే వీళ్ళు జీవనమిత్రుడైపోతాడు కాబట్టి కర్మయోగాన్ని చేస్తూ ఆ వివేకంలోకి మనం సునాయాసంగా వెళ్ళిపోగలుగుతాము అది మార్గం ఆ వివేక జ్ఞాన యోగము సర్వశ్రేష్ఠమైనది అది మోక్ష సాక్షాత్తు మోక్షహేతువు దానిలోకి దారి తీస్తూ ఈ కర్మయోగానుష్ఠానము పరంపరయా మోక్షహేతువు అని ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పాడు ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో ఇక్కడ చెప్పింది రెండు చెప్పాడు కర్మయోగము జ్ఞానయోగము రెండు చెప్పాడు జ్ఞానయోగంలో చేసి కర్మే ఉంటుంది చేసి కర్మ ఏ ఉండదు కాబట్టి దాన్ని కర్మ సన్యాసము అని వర్ణించవచ్చు కర్మయోగము కర్మ సన్యాసము రెండు వచ్చాయి ఈ రెండింటిలో ఏది ఫస్ట్ ఏ ఏది ఉత్తమము ఏది ఒక స్టేప్ తక్కువ అని అన్నట్లయితే ఆబ్వియస్లీ ఆత్ కర్మసన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్టయే మోక్షహేతువు కనుక కర్మసన్యాసాన్ని ప్రశంసిస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి హర్ష్యతర్లవన్నీ ఉటంకిస్తారు అయితే అర్జునుడిని ఉద్దేశించి నీవు నీ కర్తవ్య కర్మను చేయు సుమా అని శ్రీకృష్ణుడు నువ్వు అని వేలు పెట్టి చూపించి నువ్వు కర్మను చెయ్యి ఈ విధంగా చెయ్యి సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా ఆ విధంగా కర్మను చెయ్యి అని స్పష్టంగా నిర్దేశించిన వాక్యాలు ఉన్నాయి ఈ రెండు వాక్యాలని పక్కపక్కన పెట్టుకుని ఇవి చెప్పినటువంటి సందర్భం సరిగ్గా అర్థం చేసుకోక శంక కలిగి అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు ఏమని కృష్ణ వేసుకున్నాడు హే కృష్ణ కృష్ణ అని సంబోధిస్తాడు అంటే చాలా చనువుతో సంబోధిస్తాడు కృష్ణ శ్రీకృష్ణ అని కాకుండా కృష్ణ ఎందుకంటే చాలా దగ్గర చనువు బాగా ఉన్నది భక్తోసిమే సఖా చేతి అర్జునుడు కేవలము భక్తుడు మాత్రమే కాదు మిత్రుడు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అండ్ వెరీ క్లోజ్ రిలేషన్ ఫిజికల్ రిలేషన్ అదర్ రిలేషన్షిప్ ఇస్ ఆల్సోడే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో డే ఆ చనువు తీసుకుని కృష్ణ సంబోధించి హేమయ నువ్వు చెప్పింది చూస్తే జ్ఞానయోగం చెప్పావు జ్ఞానయోగము చాలా గొప్పదని గొప్పగా ప్రశంసించావు దాని నాకు అర్థమైనంతలో జ్ఞానయోగము కర్మణాం సన్యాసం జ్ఞానయోగం అనేదాన్ని కర్మత్యాగం కింద అర్థం చేసుకుంటారు సరే ఈ ఆశ్రమరూప సన్యాసం అని ఒకటి ఉంది సన్యాసం కర్మత్యాగం అనేది లీడ్ ఇట్ ఈస్ కర్మత్యాగం ఇట్ ఈస్ దే కాబట్టి ఆశ్రమరూప సన్యాసం ఒకటి మనకి సమాజంలో కనపడుతూ ఉంటుంది జ్ఞానయోగము అని పేరు కనపడతాం జ్ఞానయోగము పేరు కనపడి ఈ ఆశ్రమరూప సన్యాసం అనే కాంటెక్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీకు జ్ఞానయోగానికి అర్థం ఏమనిపిస్తుంది కర్మలన్నీ విడిచిపెట్టి చేతులు ముంచుకుని కూర్చోవటము అనిపిస్తుంది కానీ జ్ఞానయోగానికి అర్థం అది కాదు జ్ఞానయోగానికి అర్థం ఏంటంటే నేను కర్తని కాదు అని తెలుసుకున్నాడు వివేక జ్ఞానయోగం అందుకే అతనే కర్మణ్యభిప్రభుత్వీ నైవ కించిత్ కరోతి సహా ఇవన్నీ గడచిన శ్లోకాలే కర్మను నిండా చేస్తూ ఉన్నా కూడా అతను ఎందు వ్యక్తి కర్తృత్వము కర్మ సంబంధము లేదు అది జ్ఞానయోగం అంటే కానీ ఆ జ్ఞానయోగాన్ని అలా అర్థం చేసుకుంటే అర్జునుడు ఈ ప్రశ్న ఉండదు కానీ అర్జునుడు అలా అర్థం చేసుకోలేదు ఎలా అర్థం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు రెండు చెప్పాడు ఒకటి కర్మయోగం రెండు జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే ఏమిటి కర్మలేని యోగం కర్మణామ సన్యాసం నేను ఎందుకు కర్మ ఉండదో అటువంటి కర్మ ప్రధానం కాదో కర్మయోగ మార్గం రెండు చెప్పాడు ఈ రెండు చెప్పి ఆ రెండింట్లో శ్రీకృష్ణుడు రెండు చెప్పిన మాట వాస్తవమే కానీ దాంట్లో ఎక్కువ మార్కులు జ్ఞానానికి వేసినట్టుగా ఉంది నాలుగో అధ్యాయం కానీ నన్ను మాత్రం కర్మ చేయమంటున్నాడు రెండు ఉన్నాయి దాంట్లో జ్ఞానము మొదటి కర్మ కంటే సుపీరియర్గా కనపడుతోంది అటువంటిప్పుడు నేను ఇన్పీరియర్ది ఎందుకు చేయాలి నేను సుపీరియర్ది చేస్తాను అని శంక అర్జునుడికి సో సన్యాసం కర్మణ పునః యోగించే శంససి హే కృష్ణ ఒక పక్కనేమో సన్యాసం చెప్తున్నావు కర్మ సన్యాసం అంటే కర్మత్యాగం అండ్ అదర్ సైడ్ యూఆర్ థాకింగ్ ఆఫ్ డూయింగ్ కర్మ జ్ఞానయోగంలో కర్మత్యాగం ఉండదు కర్మ కర్తృత్వ త్యాగమే ఉంటుంది నేను కర్తను కాదు అని తెలుసుకోవడమే ఉంటుంది కానీ చేస్తున్న కర్మని విడిచిపెట్టేయటం ఉండదు కానీ మీరు అర్జునుడు సరిగ్గా అర్థం చేసుకుంటే అక్కడితో నాలుగో అధ్యాయంతో మీకు గీత అయ్యే పోతుంది అర్జునుడు అర్థం చేసుకోకపోవడం చేతనే ప్రశ్న అంటే మిడిమిడిగా సరిగ్గా కాకుండా కొద్దుకపో అర్థమైంది పూర్తిగా అర్థం కాని సరే భవిష్యకారులు అంతా నిరూపిస్తారు సరిగ్గా అర్థం కాని సందర్భంలో ఈ ఫైన్స్ ఎ బిట్వీన్ కర్మ సన్యాస అండ్ కర్మయోగ నిజానికి అటువంటి కంటిస్ట్ ఏమీ లేదు జ్ఞానయోగము కర్మ సన్యాసం కాదు జ్ఞానయోగము కర్మ కర్తృత్వ సన్యాసం కర్తృత్వ భావనని సన్యాసం చేయడమే కానీ కర్మ సన్యాసం కాదు కానీ ఆశ్రమరూప కర్మ సన్యాసం ఒకటి ఉంది అదే జ్ఞానయోగం భ్రమపడే అవకాశం ఉంది ఆ సందర్భం ఉంది కాబట్టి జ్ఞానయోగం కర్మయోగం ఇది రెండు ఉన్నారు రెండూ చెప్తున్నాము రెండూ చెప్తూ నన్నేమో కర్మ చేయ నాకు ఈ డౌట్స్ నువ్వు క్లియర్ చేయం ఏమిటి ఏతయో ఏకం యట్ శ్రేయ ఈ రెండింటిలో ఏతయో అంటే దీవచక్రం రెండింటిలో ఎక్తిదే దీస్ పూ యత్ శ్రేయో సాధన శ్రేయ అని రెండు ఉండనే ఉన్నాయి శ్రేయ అంటే యువలోకంలో భోగాలను పరలోకంలో స్పర్గా సుఖాలను మనకిచ్చి మనకి చాలా ఆహ్లాదాన్ని కలిగించేది శ్రేయకర్మలన్నీ ఆ కేటగిరీలో పడతాయి శ్రేయ అంటే తత్కాలమునందు ఆహ్లాదాన్ని ఇచ్చేది కాకపోయినా మన్ని శాశ్వతంగా సంసార బంధం నుండి జనన మరణ ప్రవాహం నుండి వినిర్ముక్తం మార్గము అది శ్రేయ ఎమయా కృష్ణ నాకు శ్రేయస్సు కావాలి శ్రే తొలి నుంచి అతను అదే అడుగుతున్నాడు శ్రేయ నేను శ్రేయస్సును కోరుతున్నాను అతను ఇంకో శ్రేయో భోక్తుం భైక్ష్యమతి ఇహలోకే అసలు ప్రశ్న వేట అసలు గీత ముందే శ్రేయస్సు కావాలి నాకు భిక్షాటనమే శ్రేయస్సు అని అనుకుంటాడు కాబట్టి శ్రేయస్సు కోరుతున్నాను స్వర్గాదులను నేను కోరటలేదు ఇహలోకంలో భోగాలను కూడా నేను కోరుటలేదు నేను శ్రేయస్సును కోరుతున్నాను నన్ను ఏం చేయమంటావు ఈ రెండింట్లో నన్ను ఏది చేయమంటావు నువ్వు కర్ర విరగకుండా కోమం చూకుండా అని ఒకటి ఆ రకంగా ఇటు కాకుండా అటు కాకుండా ఇది గొప్పదే అది గొప్పదే దానికంటే ఇది గొప్పది దీనికంటే అది గొప్పది కొన్ని సందర్భాల్లో అది గొప్పది కొన్ని సందర్భాల్లో ఇది గొప్పది అంటూ అలా చెప్పి గోడ మీద పిల్లి వాటర్లాగా తప్పించుకోవడానికి వీలు లేదు నాకు ఖచ్చితంగా చెప్పు ఈ రెండింట్లో నాకు ఏది శ్రేష్టము ఖచ్చితంగా చెప్పు అని ఈ ప్రశ్న అడగటం వెనక ప్రశ్న బీజం ఏమంటే రెండు ఉన్నాయని ఆ రెండు ఇండిపెండెంట్గా మోక్షాన్ని ఇస్తాయని ఆ రెండింటిలో నేను జ్ఞానాన్ని ఇష్టపడుతూ ఉంటే నన్ను కర్మవైపు గీయన తోసుకున్నాడని దిస్ ఇస్ ది ప్రశ్న బీజం కానీ పరిస్థితి అది కాదు యథార్థ యథార్థ పరిస్థితి అదైతే ప్రశ్నే ఉండదు అసలు కాబట్టి యథార్థ స్థితిని అర్థం సరిగ్గా చేసుకోకపోవడం చేతనే ప్రశ్న వచ్చింది ఈ రెండు మార్గాలు ఏమిటసలు కేవలము జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందనే వాక్యానికి భంగం కలుగుతుంది రెండు ఇండిపెండెంట్ పార్ట్స్ ఉంటాయి సో వాట్ ఈస్ దిస్ వై అద్నాయ్ గాస్కింగ్స్ అదే క్వశ్చన్ శ్రీకృష్ణుడు ఆ విధంగా రెండు ఇండిపెండెంట్ పార్ట్స్ ఏమైనా చూపించాడా అసలు ఇవి జ్ఞానికి సంబంధించిన చర్చయ్యా అజ్ఞానికి సంబంధించిన చర్చయ్యా అసలు వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అనే విషయాన్ని శంకరులు చాలా కూలంకషంగా ఇక్కడ సంబంధ గ్రంథంలో నిరూపించారు ఈ సంబంధ గ్రంథము చాలా ప్రశస్తమైనవి ఇది కర్మయోగానికి జ్ఞానయోగానికి ఉండే పరస్పర సంబంధాన్ని చాలా చక్కగా నిరూపించి ఈ అర్జునుని ప్రశ్న ఈ ప్రశ్నకి శ్రీకృష్ణుని చెప్పే సమాధానము అవి ఏ కాంటెక్స్ట్కి వర్తిస్తాయి అనే విషయాన్ని చాలా చక్కగా నిరూపిస్తాను నేను బాగా ఇష్టపడినటువంటి సంబంధ భాష్యాల్లో ఇదొక భాగం సో